తెలియన ఆన్ చేయలేదు సారీ ఇప్పుడు ఆన్ చేశాడు దేహము నేను అనే అనే భావన క్షణకాలము కూడా ఉండాల్సిన అవసరం లేదు కళలో కూడా ఉండాల్సిన అవసరం టోటల్ డిజ్రిగార్డ్ విత్ రిఫరెన్స్ టు ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది బాడీ టోటల్ డిస్ రిగార్డ్ ఆ స్థితి ఒక టార్గెట్ కింద చెప్పాను నేను ఆ దిశలో సాధకులు అడుగులు వేయాల్సి ఉంటుంది అంతేగాని దేహాన్ని అలాగ ప్రేమగా పోషించుకుంటూ కూర్చుంటే ఇవ్వ ఇదే అవుతుంది నోట్లో వేసుకోవడం నవ్వులేసి మింగేయటం దేహాభిమానంలో ఉండి ఏమీ మేలేమీ ఉండదు కాబట్టి సో నీవు మింగేస్తున్నావు మళ్ళీ వెనక్కి వచ్చాం కొద్దిసేపు డైవర్ట్ అయ్యి మళ్ళీ ఎలా మింగేస్తున్నావు వదనై వై జ్వలద్భి దీప్యమానై బాగా ప్రకాశించేటువంటి నోళ్లతోటి నీవు మింగేస్తున్నావు ప్రకాశించడం కాదు మండేటువంటి మండుతున్న నోళ్లతోటి ఈ ప్రాణులన్నింటినీ నవిలేసి మింగేస్తున్నావు నువ్వు తేజోభి అంటే తేజస్సులతో అనర్థం ఆపూరియా సంవ్యాప్య అంటే పూర్తిగా వ్యాపించేసి పూర్తిగా వ్యాపించేసి అంటే దేనిని వ్యాపించి జగత్ సమగ్రం సమగ్రమైన జగత్తు సమగ్రమైన జగత్ అంటే ఏమిటో తెలుసు సహ అగ్రేణ అనర్థం అంటే సమగ్రం అంటే అగ్రేణ సహ సమగ్రం సహార్థంలో సమ్ అనేది వచ్చింది అగ్రేణ సహ సమగ్రం కోనతో సహ అంటే ఎలాగంటే ఈ ప్రాణిని తల పట్టుకుంటాడు కాలపురుషుడు తల ఆ తలని నెవిలేస్తాడు నవ్విలేసి మెడ అది నెవిలేస్తాడు నడుము అది నెవలేస్తాడు కాళ్ళు అది కాళ్ళతో సహా నవలేసి లోపల పడేసుకుంటాడు ఇంకేమీ అలాగే నవ్విస్తున్నావు నువ్వు అని అభిప్రాయం అంటే ఏది తప్పించుకునే ఛాన్సే లేకుండా కాళ్ళ దగ్గర మొదలెట్టడం కొన్ని పనులు తలకాయనా బయటపడుతున్నావు అది కూడా లేదు కాళ్ళ దగ్గర మొదలు తలతో సహా మింగేయడం తల దగ్గర మొదలు కాళ్ళతో సహా మింగేయడం అది సమగ్రం అంటే అంతేగా మృత్యువు అంటే అలాగే ఉంటుందిగా మృత్యువు కొంత భాగానికి మృత్యువు మిగిలింది అలా ఉంటుందో అలాగే ఉండదు మొత్తం అంతా మానవ జీవితము చాలా అల్పం చాలా తక్కువ ఎక్కువసేపు ఉండదు ఈ అల్పమైన జీవితంలోనే మళ్ళీ మనకి కక్షలు కావ్యశములు దెబ్బలాట్లు కలహాలు డబ్బు పోగేయటాలు ఆ డబ్బుని వీడు తింటాడా వాడు తింటాడా అని బెంగలు దీంట్లోనే ఆ కొద్దిసేపులో మనిషి అంత అజ్ఞాని మనిషే తప్పించే వాళ్ళు ఉన్నాయి అలా అజ్ఞానంలో వ్యామోహం అంటే డెల్యూషన్ అంటే ఈ మనం భోగేసుకుని ఏదో ఉద్ధరిస్తాము ఈ భోగాలన్నీ మన రక్షిస్తాయి మనం ఎక్కడో నాలుగు కాలాల పాటు అలా మిగిలిపోతాము అప్పుడు ఇప్పుడు పూజ చేసుకుంటే దేవుడు ఐసైపోయి మన ఇంకా పదేళ్ళు బతికించేస్తాడు ఏదో వీడు భ్రమ ఏదో వ్యామోహం సపోజ్ డెబ్భై ఏళ్ళు బతికేవాడు ఇంకో పదేళ్ళు బతికాడు అనుకోండి క్యా ఫరక్ పడతాయి నాకైతే ఏమీ ఫరక్ కనపట్లేదు వాట్ ఫరక్ ఇంకో పదివేలు కష్టపడ్డాడని అర్థం దానికి ఇమ్మో కాళ్ళగింపులతోటి వీటితో ఏం కాడతాయి సరే మంచిది సమస్తం ఇత్యేతం అగ్రంతో సహా కొనతో సహా అంటే అర్థం ఏంటండి మొత్తం అంతా నోట్లో పడేసుకుంటున్నాడు ఏమి మిగల్చటం లేదు అది అర్థం ఎవడు మిగలడు మొత్తం అంతా వేసేసుకోవటం ఇంతేకాదు కించ అంత మాత్రమే కాదు ఇంకా ఏమిటి భాస దీప్తయ అంటే నీ కాంతులు ఎవరి కాంతులు తవా నీ యొక్క కాంతులు ఎలా ఉన్నాయి కాంతులు ఉగ్రాహ క్రూరాహ ఎలా ఉన్నాయి కాంతులు ఇప్పుడు వీధిలోకి వెళ్దామని పదకొండింటికి తలుపు తీస్తే ఈ చెంప మీద కొట్టినట్టు అనిపించింది ఎవరిలో చెంప మీద కొట్టినట్టు ఏమిటా ఇంత దెబ్బ తగిలింది ఏమిటా అంటే ఏమీ దెబ్బేమీ కాదు ఆ కాంతులు ఎండ చంబమైన చెళ్ళు మనకు కొట్టినట్టు అనిపిస్తుంది అప్పుడు అనుకున్నాను నేను ఏమయ్యా సూర్య భగవాన్ ఇంత క్రూరత్వం ఎందుకు నీకు కొంచెం కూడా శాంతించచ్చు కదా అంత క్రూరంగా ఉంటావేమిటి అని ఈవేళ ఎండ అలా ఉన్నాయి తేజస్సులు క్రూరములైనటువంటి కాంతులు ఎంత క్రూరము అంటే కళ్ళు మండిపోతాయి ఆ నొప్పి కళ్ళకు నొప్పి కలుగుతుంది చెంపలకి ముఖం అంతా కూడా వేడెక్కిపోతుంది అలా ఉంది నీ యొక్క కాంతులు ప్రతపంతి ప్రతాపం కురువంతి అధికమైన తాపమును కలిగిస్తున్నాయి ప్రతాపము అంటే ప్ర అంటే ఉత్కృష్టమైన అధికమైన తాపము తాపము అంటే వేడి ఒక్క పీడ హే విష్ణు యాపనశీలా విష్ణు అంటే అర్థం అది విష్ణువు అంటే వ్యాపించి ఉండువాడా అని అర్థం అంటేగా నువ్వు తోట కూర్చుని ఉంటాడని కాదు అలాగే ఊరికే ఉపాసన కోసం అలా పెట్టుకుంటాము బట్ హే విష్ణు వ్యాపరణశీల శంకరుల యొక్క భాష్యం అలాగే ఉంటుంది శంకరుల భాష్యంలో దార్శనిక దృష్టి తప్ప నీకు పురాణ దృష్టి కనపడదు దార్శనిక దృష్టి ఉంటుంది పురాణ దృష్టి కావాలంటే మీరు పెట్టుకోవచ్చు అంచేతనే శంకరులు ఆ పురాణ దృష్టి అధికంగా ఉండే చోట వారు ప్రవేశించి అసలు భాష్యాలు రాయలేదు రాయలేదు ఆయన ఆయన ఆయన మీరు చూసుకోవడం వదిలిపెట్టేశారు ఆయన ఏదైనా ఒక చోట రాశారు దానికి దార్శనిక దృష్టి నిండా ఉంటేనే భాష్యాలు రాశారు ఆ శ్లోకం అయింది తర్వాతి శ్లోకం ఆఖ్యాహిమే కో భవానుగ్రరూప నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి మాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తి ఇప్పుడు అర్జునుడు కొంచెం విచిత్రంగా మాట్లాడుతున్నాడు తనకు తెలుసున్న శ్రీకృష్ణుడు కాదు ఇది ఇది ఎవరో ఇంకో ఘటమేది వేరే తనకి తెలుసున్న శ్రీకృష్ణుడు మెత్తని వాడు నల్లని వాడు పద్మనయనములవాడు మౌలి పరిసర్పిత పింఛము వాడు చిరుడవు నల్లడివాడు అంటూ అలాంటి శ్రీకృష్ణుని ఎరుగునే తప్ప దేవుడికి ఈ శ్రీకృష్ణుని ఇలాంటి శ్రీకృష్ణుడిని ఎరగడా అందుకోసమేనే ఇలా మాట్లాడుతున్నాడు ఓతారిక యత ఏం ఉగ్రస్వభావ అత నువ్వు ఇంతటి క్రూరమైన వినాశము చేసే స్వభావమును కలిగి ఉన్నావు అంతా మింగేస్తున్నావు మింగేస్తున్నావు ఇలా ఉన్నావేమిటి నువ్వు కాబట్టి డెన్ఫోర్ యు ఆర్ నాట్ ద సేమ్ కృష్ణ దట్ ఐ న్యూ కాబట్టి నువ్వెవరో నాకు చెప్పు ఆఖ్యాహిమే నాకు చెప్పు ఏమిటి చెప్పాలి కో భవాన్ ఎవరో నువ్వు ఎందుకు నేను కృష్ణుని కదా అంటే కృష్ణుడు కాదు ఉగ్రరూప ఇంతటి అతిశయించిన క్రూరమైన ఆకారం వల్ల నీవు ఎవరు నువ్వు ఏమో నువ్వెవరువో దేవదేవుడు అని తెలుస్తూనే ఉంది గంధర్వులు నాకు వీళ్ళందరికీ నవే దేవేత వాళ్ళందరూ నిన్నే పూజిస్తున్నారని ఆ అది కూడా తెలిసింది కనుక నీవు దేవదేవుడవు దేవరా దేవతలలోకల్లా ఉత్తముడవు నీకో దండం నమోస్తుతే ఓ దండం పెడ ఎందుకంటే మన శక్తికి మించిపోయి ఉన్నప్పుడు ఇంకా మనం ఏం చేయగలం ఓ దండం పెట్టి ఊరుకోవడం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదు అంచేత అర్జునుడు నీకో దండం నన్ను మాత్రం కాపాడు ప్రసీద ఈ ఉగ్రత్వాన్ని తగ్గించి కొంచెం దయావేక్షణము నాపై బరపు అని పాపం ఆయన తట్టుకోలేక ఆ వేడిని ఆ కాంతిని ఆ క్రూరత్వాన్ని తట్టుకోలేక దండం పెడుతున్నాడు ప్రసీద ప్రసన్నుడ ముఖము అంటే నేను విశ్వరూపం చూద్దామండి ఇదేనా విశ్వరూపం ఇలా ఉంటుందా విశ్వరూపం అయితే ఉద్భు సహాలు ఏదో విశ్వరూపం ఉంటా ఏదో ఉత్సాహపడ్డం కానీ ఇంతలా ఉంటుందో అనుకోలేదు అందుకోసం నువ్వెవడవో చెప్పు సో దలి ఐడియా నీవు ఎవరు నేను తెలియగోరుచున్నాను భవంతం విజ్ఞాతం ఇచ్చాను నీవు ఆద్యుడవా ఏమి అంటే ఈ సకల జగత్తును సృష్టించినటువంటి ఆ పరమేశ్వరుడు నీవేనా నాకు అర్థం కావట్లేదు మహి ప్రజానాన్ని తవ ప్రవృత్తి నీవు చేస్తున్న ఈ సర్వనాశము ఇది నా బుద్ధికి అందుటలేదు నీవు సృష్టికర్తవే అయితే ఆద్యం ఈ సకల జగత్తును సృష్టించిన వాడవే నా నువ్వు ఎందుకంటే సృష్టించిన వాడైతే ఇంత క్రూరంగా భయంకరంగా నాశనం చేస్తాడా సృష్టించిన అంత క్రూరంగా ఉంటాడా ఉండడేమో బహుశా కొంచెం ప్రేమగా ఉంటాడేమో నిన్ను చూస్తే నాకు అలా అనిపించట్లేదు నువ్వు సర్వ వినాశానికి పూనుకున్నావే నీవు అద్యుడవేనా ఎవరు నువ్వు నాకు చెప్పవలసినది అని అడుగుతాడు భాష్యం ఆఖ్యాహీ కథయా అంటే చెప్పు మే మహ్యం చతుర్థి విభక్తి ఉండాలి మే అంటే మహ్యం మమా అనుకూడదు నా కూరకు చెప్పు భవాన్ ఉగ్రరూప క్రూరా కో అని కూడా ఉంది కో భవాన్ ఉగ్రరూప క్రోరాకార ఇంతటి క్రూరమైన ఆకారము గల నీవు ఎవ్వడివి భవాన్ అంటే కొంచెం మర్యాద ధృవం కొంచెం మర్యా మర్యాదిస్తేనే మంచిది రౌడీని అయ్యా రౌడీ గారు అని పిలిస్తేనే కొంత శోభం మంచిది ఆయనకి మనకి చాలా సుఖం ఆయనతోటి మనం వినయంగా ఉండడమే మంచిది భవాన్ అంటే మర్యాదపూర్వకంగా పిలుస్తున్నాడు నువ్వు ఎవరోవో చెప్పు నమ అస్తూ తే తుభ్యం తేంటే కూడా తుభ్యం చతుర్థి అనాలి షష్ఠి అనకూడదు తే తవా అనకూడదు ఎందుకంటే నమ ఎప్పుడు వచ్చినా చతుర్థి నమ వస్తే చతుర్థి అది రూలది నమస్వస్తి స్వాహ స్వధాల వషభయోగాచ అనే సూత్రం ఉంటుంది నమ వస్తే నమ వస్తే శివాయ అనాలి నమ నారాయణాయ చతుర్థి అనాలి కొంతమంది నమశివాయ నమశివాయి అంటారు నమశివాయి అది యా ప్రత్యయం అది హిందీ కాదుగా సంస్కృతం కదా నమశివామిటి అలా అంటే ఒక అందమైన మంత్రాన్ని పవిత్రమైన మంత్రాన్ని దాన్ని అలా మొక్కల కింద చేసి మనం ఉచ్చరిస్తే దాని మీద మనకి శ్రద్ధ లేదని దాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహం లేదని ఉడిగా ఏదో తంతు నడిపించినట్టుగా ఏదో అంటున్నామని అనిపిస్తోంది నాకు అలా అనిపిస్తోంది అలా ఉండకూడదు నమశివాయి నమశివాయ్ అని అలాగా హలంతంగా ఉండకూడదు అకారాంతంగా ఉండాలి నమ శివాయ నమ శివాయ అని ప్రేమగా భక్తిగా శరణాగతి భావనతోటి ఆ మంత్రాన్ని చెప్పాలి మంచిది సో నమ వచ్చిందంటే పక్కన చతుర్థి రావాలి కాబట్టి తే అంటే షష్ఠి కాదు తిభ్యం చతుర్థి నీకు నమస్కారమవుగాక హే దేవరా దేవానా ప్రధాన దేవతలలో ప్రధానుడవు నువ్వు ఎందుకంటే ఇంద్రుడు వరుణుడు అగ్ని రుద్రుడు ఆదిత్యులు అశ్విని దేవతలు వీళ్ళందరూ కూడా నీకే దండాలు పెడుతున్నారు కాబట్టి నువ్వు దేవతలలో కల్లా ఉత్తముడవు నీకు నేను నమస్కరిస్తున్నాను ప్రసీద ప్రసాదం కురు ప్రసాదమును చేయము ప్రసాదము అంటే అనుగ్రహం ప్రసాద శబ్దానికి అనుగ్రహం ప్రసాద శబ్దానికి అర్థం ఏంటంటే మా మనస్సు ప్రసన్నముగా నుండుట నువ్వు ఇంతటి క్రూరాకారుడు అయితే మా మనస్సు ప్రసన్నం ఎలా అవుతుంది అవ్వదు కదా మన నువ్వేం చేయాలంటే కొంచెం ప్రసన్నంగా చూడగానే మనస్సుకి విశ్రాంతి శాంతి లభించే విధంగా నువ్వు ఉంటే మాకు ఆనందంగానే ఇంత క్రూరంగా ఉన్నావేమిటి కాబట్టి ప్రసన్నతను కలిగించుము ఈ ప్రసాదము అనేది నాకెప్పటికీ ఇది ఒక రిడిల్ ఈ రెడిలు నన్ను వదలదు ఈ రిడిలు ఏమిటంటే ప్రసాదము అనేది అంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించినప్పుడు భక్తితో మనస్సు ప్రసన్నమవు ప్రార్థన యొక్క ప్రయోజనం అదే కదా ప్రసన్నము శాంతంగా ఉంటుంది మనస్సు ఓంకార జప చేశారనుకోండి శాంతం అయిపోతారు అంతకుముందు అలజడు ఉన్నా ఇప్పుడు శాంతంగా అయిపోతారు అలాగే ఈశ్వరుణ్ణి దర్శించారనుకోండి సంసారాన్ని దర్శిస్తే టెన్షన్స్ పెరిగిపోతాయి ఇప్పుడు మాళ్ళకి వెళ్ళి దర్శిస్తే ఏమిటనిపిస్తుంది మన దగ్గర డబ్బులు లేవురా బాబు మన దగ్గర డబ్బు చాలదని అనిపించి దుఃఖమే కలుగుతుంది అదే ఈశ్వరుణ్ణి దర్శించారనుకోండి నిష్కామంగా వెళ్ళి శరణాగతి భావనతో దర్శిస్తే మనస్సు ప్రసన్నంగా తయారవుతుంది ఆ ప్రసాదము అంటారు యొక్క లక్షణానికి ప్రసాద అనిపారు ఆ ప్రసాదానికి సింబల్ ఈ ప్రసాదం కాబట్టి దేవాలయంలో దేవుడికి నైవేద్యం పెట్టి చిన్న ప్రసా ప్రసాదం ఎప్పుడూ వినితే ఉండాలి చిన్న చిన్న మిఠాయి ఉండలుంటాయి చిన్న చిన్న ఉండ ఆ వచ్చిన వాళ్ళకి ఆ టైంలో ఆ టైంలో దేవాలయంలో శనగపప్పు కొబ్బరి కొబ్బరి ముక్కలు కొబ్బరి కొబ్బరి కోరు అంటారా కొబ్బరి పౌడర్ లాంటివి వేసి శనగపప్పు శనగపప్పు దాన్ని కొంచెం వేయించి పోది పెట్టి కొంచెం ఉప్పుగా కమ్మగా బాగుంటుంది అది ప్రసాదం దేవుడు ప్రసాదం అది సరిగ్గా ఆరు గంటలకి సాయంకాలం ఆరుకో ఆరున్నరకో అపురోహితుడు ఆయన టైం ప్రకారం ఆయన పెట్టేవాడు మేము పరిగెత్తుకుని వెళ్ళేవాళ్ళం ఆయనకి వెళ్తే పాపం మాకు అందరిపో ఎంత గొప్పది ప్రసాదం పెట్టేవాడిని నవలివాళ్ళం ఒకప్పుడు ఎరా మీరు ఆలస్యంగా వచ్చారు అయిపోయింది పొన్నాను ఇవ్వండి అయ్యేవాళ్ళని ఎందుకంటే టైంకి వెళ్ళాలి అది ప్రసాదం అంటే ఆ టైంకి వెళ్ళి ఒకసారి తెలుసుకు అంటే దాన్ని ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ కింద డెవలప్ చేయడం అది ఎప్పుడు మొదలైందా అది గమనించదగ్గది గత యాభై అరవై ఏళ్లలో మొదలైంది ఇది ఈ ప్రసాదాలు కొండము లడ్డూలు కొండము ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి ఏడాది ఆదాయం నూట యాభై ప్రసాదాల మీద వచ్చింది ఆదాయం లాభం ఆదాయం కాదు లాభం ఏమైంది ఎందుకండి అంత లాభాలు అనవసరం కదా అంటే ఖర్చులు ఉన్నాయి ఖర్చులను లాభాలు ప్రసాదం దట్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ వీళ్ళు పురోహితులు ఆగమం ఆగమశాస్త్ర ప్రకారం చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని హడావిడి చేస్తారు కదా నాకు తెలుసుకోవాలని అనుకుంటున్నాను మీరు పెద్దలు ఎవరైనా చెప్పండి ప్రసాదం అమ్మడం ఏ ఆగమశాస్త్ర ప్రకారం చేస్తారండి అలా ఎక్కడన్నా ఆగమాల్లో ప్రసాదం తీసుకోవాలి మనస్సు ప్రసన్నంగా పెట్టుకోవాలి అని ఆగమాలు చెప్తాయి తప్ప ప్రసాదాలని అమ్మాలి అప్పుడప్పుడు ధరలు పెంచాలి అని అలా చెప్తాయి ఆగమనం ఏదో ఈ సిస్టమ్ ఎవరిలో పెట్టారు అక్కడ నుంచి అది వైల్డ్ ఫైర్ లాగా పట్టుకుంది ఎక్కడ పడితే అక్కడ నేను ఇవే నేను డైగ్రెస్ అయ్యాను దిస్ ఈజ్ కొన్ని మనిషికి కొన్ని అప్సెసివ్ పాయింట్స్ ఉన్నాయనుకుంటా ఉంటాయనుకుంటా అలాగే ఈ ప్రసాదం అన్నప్పుడల్లా నాకు ఇది గుర్తుకొస్తూ ఉంటుంది సమ్హౌ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దట్ సిస్టమ్ ఆ శిస్తంను ఎవడో వాళ్ళు క్వశ్చన్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది మొన్న ఎవరో ఎందుకు మనమే క్వశ్చన్ చేద్దామని నేను పాఠంలో భాగంగా క్వశ్చన్ చేస్తూ ఉంటా ప్రసీద ప్రసన్ ప్రసాదం కురు అంటే ప్రసాదము చేయుము ప్రసాదము అంటే ప్రసన్నత దానిని చేయుము అని అర్థం విశేషేణ జ్ఞాతుం ఇచ్చామి భవంతం ఆద్యం ఆదౌభవం ఆద్యం నీ గురించి కొంచెం నేను విశేషంగా తెలుసుకోవాలనుకుంటున్నా వివరంగా నువ్వు అద్యుడవని అనిపిస్తోంది సృష్టికర్తవు అద్యుడు ఆదౌభవం సృష్టి ఆది వాడు అంటే సకల సృష్టికి మూలము అయిన నువ్వు అని నేను అనుకుంటున్నా మరి ఇప్పుడు నీ పద్ధతి చూస్తే సర్వనాశనం చేసి వెళ్ళాక కనపడుతున్నావు ఆ అద్యుడువైనా నువ్వు నీ గురించి కొంచెం వివరంగా నాకు చెప్పుము నువ్వెవరసలు అని అడుగుతున్నాడు నువ్వు సృష్టికర్తవా లేకపోతే నువ్వు రక్షకుడవా భక్షకుడవా సృష్టి చేసేవాడివా లేదా సృష్టిని నాశం చేసేవాడివా క్యా బాథ అని వివరంగా చెప్పవలసినది నేను తెలియగోరుతున్నాను నహీ యస్మాత్ ఆ హీ అంటే యస్మాత్ అని అర్థం నా వెళ్ళి వెర్బ కలుస్తుంది హీ అంటే యస్మాత్వలన అనగా తవా స్పీయాం ప్రవృత్తి చేష్టాం ప్రజానామీ అని ఉందా భాష్యంలో ఉంది ప్రజానామీ అన్నా పెట్టుకోవాలి దానికి నీ యొక్క ఈ చేష్ట నీవు సృష్టికర్త అయిన పక్షంలో ఇంతటి వినాశాన్ని చేసుకున్నావు నీ చేష్ట నీ నీ ప్రవర్తన నాకేమీ తెలియట్లేదు నాయన అనుగ్రహించు దయచూపు ఈ ఉగ్రరూపాన్ని తగ్గించి అసలు నీ సంగతి ఏమిటి నువ్వెవరో నాకు చెప్పు అని అడుగుతున్నాడు మంచిది అర్జునుని యొక్క సంభాషణం పూర్తయింది ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు శ్రీ భగవాను వాచ నువ్వెవడో చెప్పమన్నాడు కదా సరే చెప్తాను కాసుకోవాల్సిందంటే చెప్పేస్తున్నాడు ఎవడో చెప్తాను కదా సరే మీరెడీ కాలోస్మి लोकक्षय प्रवृद लोकांसर्ह प्रवृत्वा न भविष्य सर्वे स्थिता प्रत्यनीकु योधा चुनौना डाइट నేను ఎవరు ఎవరో తెలుసుకోవాలి కదా ఓకే తెలుసుకోలో నేను మృత్యువును మృత్యువు నేను కాల కాలము అంటే టైము టైమ్ ఈస్ డెత్ టైమ్ ఈస్ డెత్ అది అర్థం చేసుకోవాలి అని మీరు సపోజ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ అనుకోండి యూఆర్ వెయిటింగ్ ఫర్ మోక్ష సపోజ్ వెన్ యూఆర్ వెయిటింగ్ ఫర్ మోక్ష are waiting for anything further that matter denuko oka danakosam meer waiting ante suppose somebody is waiting for swarga yagyam chesadu he is waiting for swarga inkokadu waiting for vaikuntha edo narayana agamoy edo chesadu poojalo chesadu vaikunthaki potanu ani he is waiting for vaikuntha inkokadu dabbu invest chesi edo stock lona dentlona baaga invest chesi waiting for what ఆ డబ్బు డబులు ట్రిపులు అవుతుందని ఈజ్ వెయిటింగ్ ఇంకొకడు ఏవో కొన్ని భోగాలు వాటిని ప్లాన్ చేసి దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుని స్టిల్ వెయిటింగ్ దేనికోసం వెయిటింగ్ వెయిటింగ్ ఆ భోగాలన్నీ కూడా సఫలం అవడం కోసం వెయిటింగ్ ఇంకొకడు కోరికలు కోరి ఆ కోరికలు తీరతాయని కొంత ప్రయత్నం చేసుకుని అవసరం కొన్ని సందర్భాల్లో పూజలు కూడా చేసుకుని పూజలు చేయడం అయిపోయింది ఇంక ఇప్పుడు కోరిక తీరడమే తర్వాయి అని వెయిటింగ్ ఏవ్రీబడీ ఈజ్ వెయిటింగ్ వేదాంత విద్యార్థులు వేదాంతం పాఠన తత్వబోధ ఆత్మబోధ చదివేసి ఇప్పుడు ఇంకా మాకు మోక్షం రావడానికి వాళ్ళు వెయిటింగ్ ఏవ్రిబడి ఈజ్ వెయిటింగ్ అండ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ వెయిటింగ్ ఫర్ వాట్ ప్రతివాడు వేరువేరు గోల్స్కి వెయిటింగ్ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఓన్లీ వన్ థింగ్ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ డెత్ ఒక్కటే వెయిటింగ్ ఉంది సృష్టిలో అదేమిటంటే వెయిటింగ్ ఫర్ డెత్ అదే దోస్ హూ వెయిట్ గెట్ డెత్ వెయిటింగ్ యొక్క రహస్యం సో ఎందుకో తెలుసునండి దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఇఫ్ యూ థింక్ అ ఫ్యూచర్ యూ ఆర్ ఆల్రెడీ ఇన్ ది గ్రిప్ ఆఫ్ టైం And therefore, if you are waiting for something, you imagine that something is this or that, and swargam vayekuntham alanu anukunthnao, swargam vayekuntham alanu anukunthnao, swargam vayekuntham alanu anukunthnao, death to ite khayam. Anche atane waitcheyikoan. Waiting is dangerous, because waiting for death. Kalosno, enu kaludan, kalam, kalam onte time, kalam onte death. Rundu haata arthao. కాల శబ్దానికి రెండు అర్థాలు డిక్షనరీ చూసుకోండి కాలహా ఆఫ్టే టైమ్ డెత్ రెండు అర్థాలు ఎందుకంటే వై ఆ మీనింగ్ రెండు ఎందుకు వచ్చాయి బికాజ్ టైం ఈజ్ డెత్ ద మీనింగ్ కాబట్టి మీరు టైమ్లెస్ అయితే డెత్ లెస్ అయిపోతారు టైమ్లెస్నెస్ ఈజ్ డెత్ లెస్నెస్ అమృతత్వం సత్ శ్రీ అకాల్ అన్నాడు నానక్ మహాశివుడు సత్ సదేకమైన సౌమ్యేదముద్ర ఆసీతి సత్ ఆ పరమాత్మ అకాల్ అంటే కాలాతీతుడు అకాల సంస్కృతం ఆ మీరు కాలమునికి అతీతంగా పోతే మీరు పరబ్రహ్మ స్వరూపులుగా ఉంటారు కాలం లోపల చిక్కుకుని ఉన్నారంటే ద్వైతంలో పడిపోతారు కాలమే ద్వైతం ద్వైతంలో ఉన్నారంటే మీ ముందు దేవుడు ఎలా నిలబడతాడో తెలుసిన మృత్యువై నిలబడతాడు కాదండి వెంకటేశ్వర స్వామి వరదుడు వారదుడు అవును కాదో అలాంటి పెట్టు మృత్యువైతే అవును ఈజ్ ది డెత్ గాడ్ ఈజ్ డెత్ కాలో చూడండి మీరు సృష్టిలో కా కాలము యొక్క ప్రభావాన్ని మీరు సర్వత్రా దర్శించగలుగుతారు లోకక్షయకృత్ మరి కాలుడవయ్యి ఏం చేస్తున్నావు అంటే లోకక్షయకృత్ సకల ప్రాణులను వినాశం చేయుటయే నా పని ప్రవృద్ధ నిన్నమన్నటి దాకా కొంచెం డల్గా ఉన్నాను ఇప్పుడు ఫుల్ ఫోర్స్లో ఉన్నాను వినాశం చేయటమే నా పనిగా పెట్టుకుని ఇగో ఈ యుద్ధరంగానికి వచ్చాను ఇప్పుడు మొత్తం అందరినీ కూడా మింగేసి అదే తర్వా ప్రవృద్ధ మామూలుగా అయితే రోజు హండ్రెడ్ డెత్స్ టూ హండ్రెడ్ డెత్స్ మామూలుగా సరిపడేవి ఇప్పుడు ఇంకా అది పనికిరాదు ఫుల్ లెంగ్త్లో ఫుల్ ఫోర్స్లో నేను వినాశానికి పూనుకుంటున్నాను ఇహ ప్రవృత్త నువ్వేం చేస్తున్నావు నీ యాక్టివిటీ ఏమిటని అడిగాడు అర్జునుడు ఓకే ఇది నా యాక్టివిటీ ఇప్పుడు ఇక్కడ ఇహ అంటే ఇప్పుడు అస్మిన్ కాలే ఇక్కడ అస్మిన్ దేశే ప్రవృత్త నా యాక్టివిటీ ఏమిటో తెలిసినా లోకాన్ సమాహత్వం సకల ప్రాణులను వినాశము చేయుటయే నా యొక్క యాక్టివిటీ అయితే ఎలా వినాశం చేస్తావంటే ఆయన చెప్తున్నాడు అర్జునుడితోడు అంటున్నాడు నువ్వు యుద్ధానికి సిద్ధపడి బాణాలు వేస్తే కానీ వీళ్ళందరూ చచ్చిపోరని నువ్వు అలాగేమనుకోదన్నాడు నువ్వు హృషికేశుడిపై సన్యాసం తీసుకుంటానంటే యూఆర్ వెల్కమ్ నువ్వు వెళ్ళిపోవచ్చు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా ఋతేపిత్వాం నీవు లేకున్నా నీవు యుద్ధం మానేసి వెళ్ళిపోయినా వేళ్ళలో మిగిలి వాళ్ళు ఎవళ్ళు లేరు అందరినీ నేను మింగేయడం ఖాయం ఋతేపిత్వాం నభవిష్యంతి సర్వే వీళ్ళు మిగలరు ఏ అవస్థితా ప్రత్యనీకేషు యోధా అదిగో దుర్యోధనుడి సైన్యం అది భీష్ముడు ఎవరి సైన్యం వాళ్ళకుంటున్నాయి ప్రత్యనీకేశు ప్రతివాడికి ఒక సైన్యం ఉంటుంది ఇప్పుడు సైంధవుడు వాడి సైన్యం శల్యుడు వాడికో సైన్యం భీష్ముడికి ఒక సైన్యం ఉంటుంది ఇటువైపు దృష్టజుమునుడు సైన్యం ద్రుపదుడు విరాటుడు ఎవరి సైన్యాలు వాళ్ళు తెచ్చుకుని వస్తారు వీళ్ళ అన్ని సైన్యాలలో ఎంతమంది సైనికులు వీరులు సేనానాయకులు ఎంతమంది ఉన్నారో వీళ్ళు మిగలరు అందరినీ మింగేయడానికి నేను పూముకున్నాను నువ్వు యుద్ధం చేస్తావో మాన్తావో నీ ఇష్టం నువ్వు యుద్ధం చేసినా వాళ్ళు మిగలరు యుద్ధం చేయకపోయినా మిగలరు అని చెప్తున్నాడు కాల అస్మి నేను సర్వనాశనము చేసేటువంటి ఆ కాలపురుషుడను ఇక టీకాకారుడు అన్నాడు మద్వ్యాపారం వినాపి మద్ వ్యాపారేనైవ నా భవిష్యంది నువ్వేం నువ్వు చేస్తావో మాన్తావో నువ్వు చూసుకో ను చేసినా మాన్నా నేనైతే సర్వనాశనం చేసేస్తాను ఏది మిగలదు తవ వ్యాపారా అకించిత్కర కాబట్టి నువ్వు ధనస్సుని చెత్త పట్టుకుని బాణాలు వేస్తావా మాన్తావా అన్నది కోయి ఫరక్ పడిన వాళ్ళహాయ్ దానివల్ల ఏమీ తేడా రాదు నువ్వు బాణం వేసినా వీళ్ళందరూ పోతారు బణం వేయకుండా కూడా వీళ్ళందరూ నశిస్తారు కాలం యొక్క ప్రభావం అంటది సో ఇక్కడ మీరు సెంటిమెంట్కి ఏమీ వాల్యూ లేదు ప్లీజ్ డోంట్ బ్రింగ్ సెంటిమెంట్ ఈ ఈ మీనింగ్లెస్ సెంటిమెంట్ దాని విషీ వషి సెంటిమెంటాలిటీ అంటారు దానివల్ల ఒక ఏడు శ్రీకృష్ణుడు ఎలా అనిస్తున్నాడు అందరినీ చంపేస్తాడా ఏమి రక్తపాతం మంచిది కాదు ఇలాంటి సెంటిమెంటాలిటీ మీరు పెట్టద్దు ఈ సందర్భం కాదు దిస్ ఈజ్ మీరు సెంటిమెంటు అనే పక్కన పెట్టి యూ జస్ట్ విజువలైజ్ దార్శనిక దృష్టితో చూడడం అభ్యాసం చేయాలి కాలము సెంటిమెంట్ ఏమైనా ఉంటుందా ఉండదు ధర్మరాజు మిగులుతాడా మిగలడు శ్రీరాముడు మిగలడు శ్రీకృష్ణుడు మిగలడు కొని రావణాసురుడు ఖర్చైపోయాడు కంసుడు ఖర్చైపోయాడు కొన్ని వీళ్ళు మిగలొచ్చు కదా ఎవడు మిగలడు మహాత్మా గాంధీ గారు మిగలొచ్చు కదా ఆయన ఖర్చు అయిపోతాడు ఎవ్వడు కాలము సెంటిమెంట్ లెస్ది ఏదైనా ఒకటి ఉందంటే ఈ సృష్టిలో అది కాలమే కాలం అంటే కూర్చు చిన్న పిల్లలని ఎందుకు మింగేయాలండి మరి అదే కాల అంటే కాలం యొక్క లక్షణమేది చిన్నపిల్లలను కూడా మింగేయుటయే మధ్య వయసులో ఉన్నవాళ్ళు మింగివేయుట యువకులను మింగివేయుట పెద్దవాళ్ళని మింగివేయుట దాతాలను మింగివేయుట లోభులను సర్వులను మింగివేయుటయే కాలం యొక్క కాబట్టి మీరు ఈ శ్లోకం దగ్గర సెంటిమెంట్ పెట్టి ఇలా మాట్లాడుతున్నారు ఏమిటి అని మీరు కంగారు పడేవాల్సింది ఏమీ లేదు కాలోస్ లోకక్షయకృత్ ప్రవృద్ధ భాష్యకారులు కాళీ లోకయకృత్ లోకా ఇది లోకక్షయకృత్ సకల ప్రాణులను వినాశము చేసేటువంటి కాలము నేనే పైగా కాలము కొన్ని మోడరేట్గా ఉందా వినాశము మోడరేట్ వినాశం చేస్తుందా కాదు ప్రవృద్ధ వృద్ధింగత నేను బాగా వృద్ధిలో ఉన్నాను ఆ మంది హయ్యర్ టైడ్లో ఉన్నాను లోవర్ టైడ్లో లేను హయ్యర్ టైడ్లో ఉన్నాను మీకు కాలము యొక్క ప్రభావాన్ని అంచనా వేయడం కష్టం సో ఇప్పుడు మీకు కొన్ని ఫిగర్స్ చెప్తాను మీరు ఆలోచించండి సెకండ్ వరల్డ్ లో, సెకండ్ వరల్డ్ వార్లో రష్యన్స్ రష్యా ఈస్ట్ ఫ్రంట్లో రష్యన్స్ జర్మన్స్ యుద్ధం చేశారు కదా రష్యన్స్ రెండు కోట్ల మంది చచ్చిపోయారు రష్యన్స్ ఒక్క రష్యన్సే రెండు కోట్ల మంది చచ్చిపోయారు సెకండ్ వరల్డ్ వార్లో సెకండ్ వరల్డ్ వార్ పూర్తయ్యేపప్పటికీ రష్యా అంటే ఎంత దేశమో తెలుసున్నది యూరప్ కంటే పెద్దది ఒక్క రష్యాయే యూరప్ కంటే పెద్దది ఆ రోజుల్లో యుఎస్ఎస్ఆర్ ఆ మొత్తం రష్యాలో ప్రతి ఫ్యామిలీలో కనీసం ఒకళ్ళు ఇద్దరు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు యుద్ధంలో మహాన్ వినాశం సెకండ్ వరల్డ్ వార్ అంత మోస్ట్ బ్రూటల్ వార్ ఇంకొకటి లేదు సెకండ్ వరల్డ్ వార్ మోస్ట్ బ్రూటల్ వార్ సో ఒక్క రష్యన్స్ రెండు కోట్ల మంది చచ్చిపోయారు అప్పుడు మీరు అనొచ్చు మొత్తం ఎంతమంది చచ్చిపోయారు అంటే ఐదు కోట్ల మంది చచ్చిపోయారు ఐదు కోట్ల మంది ప్రాణులు నశించారు సెకండ్ వరల్డ్ వార్లో ఒక్క వరల్డ్ వారు ఫస్ట్ వరల్డ్ వారు ప్రాణ నష్టం దృష్ట్యా ఓ ఆకు ఎక్కువే కాదు ఫస్ట్ వరల్డ్ వారికి సెకండ్ వరల్డ్ వార్కి గ్యాప్ ఎంత ఉందనుకుంటున్నారు ట్వంటీ ఇయర్స్ గ్యాప్ 1918 ఎయిటీన్కి పూర్తయింది అది నైన్టీన్ థర్టీ నైన్లో మళ్ళీ షురువు అయిపోయింది సెకండ్ వరల్డ్లో కాబట్టి తర్వాత ఇరాన్ ఇరాక్ వారు నడిచింది సెవెన్ ఇయర్ వార్ సెవెన్ ఇయర్స్ ఇరాన్ను ఇరాక్ ముస్లిం దేశాలు రెండును పక్క పక్క వాళ్ళ మధ్యన బోర్డర్ అంతా డిజర్ట్ ఆ డెజర్ట్ ఓ పది మైళ్ళు ఇటున్నా ఒకటే అటున్నా ఒకటే డిజర్టు ఇసక తప్ప ఇంకే ఉండదు సో యుద్ధం ఆ యుద్ధంలో డెబ్బై లక్షల మంది చచ్చిపోయారు డెబ్బై లక్షల మంది ఒక్క యుద్ధంలో ఒక సింగిల్ థియేటర్ యుద్ధంలో డెబ్బై లక్షల మంది చచ్చిపోయారు అమెరికా ఇరాక్ వారిలో రెండు మూడు లక్షల మంది ఇరాకీస్ వినాశం అంటే మళ్ళీ ఇలాంటి అలాంటి వినాశం కాదు అలాంటి పరిస్థితి గురించి మాట్లాడుతున్నాం మనం అక్కడ ఈశ్వరుడు నిలబడి ఉన్నాడు కాలపురుషుడై నిలబడ్డాడు ఇంకా మింగడం ప్రారంభిస్తే పెద్ద పెద్ద చెంక్స్ ఆఫ్ పాపులేషన్స్ పోతాయి అవుతారు ఇంకా మిగలదు పాపులేషన్సే అలా అయిపోతుంది కాబట్టి నథింగ్ అన్యూషువల్ దీంట్లో సెంటిమెంట్కి చోట్లేదు నేను మంచి వృద్ధిలో వృద్ధి అంటే హైటైడ్ కొంచెం డౌన్లో ఉందంటే లోటైడ్ సముద్రానికి హైటైడు లోటైడు ఉంటాయి చూడండి ప్రస్తుతానికి హైటైడ్లో ఉన్నాను నేను యుద్ధాలు వచ్చినప్పుడు హైటైడ్లో ఉంటాడు కాలపురుషుడు యుద్ధాలు అయ్యి మళ్ళీ శాంతి అంటే కొంచెం లో టైడ్లో పడతాడు మళ్ళీ యుద్ధం వస్తే మళ్ళీ హైటైడ్ అలాగ యదర్థం ప్రవృద్ధ తృణు ఏమిటి చాలా బాగా అభివృద్ధిలో ఉన్నాను నేనంటే దేనికోసం వృద్ధిలో ఉన్నాను దేనికోసం వృద్ధి అంటే విను చెప్తున్నాను శ్రీకృష్ణుని ఆయన నల్లని వాడు కదా నల్లని వాడిని ఏమని పిలుస్తారు హిందీలో కాలాన్ని కాలా కాలాన్ని పిలుస్తారు కదా సరే మీరు పిలిచిందే కరెక్టు నేను కాలుడనే సో ఐ హమ్ కాల రియల్లీ కాల ఎందుకు వృద్ధి చెందానో చెప్తున్నాను వినమంటున్నాడు తత్ శుభను లోకాన్ సమాహర్తు సంహర్తు ఇహా అస్మిన్ కాలే ప్రవృత్త ఇదిగో ఈ సమయంలో ఈ పద్దెనిమిది రోజుల్లో సకల ప్రాణులను సంహరించటానికే నేను పూనుకున్నాను ఐఎం రెడీ ఇంకా నువ్వు దాంట్లో ప్రవేశించి నీ డ్యూటీ నువ్వు చేసుకుంటావో మానుకుంటావో సెటిల్ చేసుకోవు వీళ్ళందరూ నశించటం మటుకు ఖాయం అపి వినా అపి నీవు లేకున్నా సరే నీవు యుద్ధరంగాన్ని విడిచిపెట్టి నీవు అవతలకు వెళ్ళిపోయినా సరే నా భవిష్యంతి వీళ్ళు మేగలరు ఎవళ్ళు అసలు అర్జునుడికి సమస్య ఏమిటి భీష్ముడి మీద నేను బాణం ఎలా వేస్తాను ద్రోణుడి మీద ఎలా వేస్తాను అది కదా వాడి సమస్య నువ్వు జాగ్రత్తగా చెవులు ఫోకస్ చేసి విను నువ్వు ఇక్కడనే లేకున్నా నువ్వు బాణం లేకున్నా కూడా మేఘలరు ఎవళ్ళు వేష్మద్రోణ కర్ణ భూ ప్రభృతయ